ఆమె ఎదుట చేసిన ప్రమాణం ప్రకారం నేను గుడ్లు కూడా తినకూడదు అందువల్ల గుడ్లు తినటం మానివేశాను దీనివల్ల నాకు బాగా శ్రమ కలిగింది సూక్ష్మంగా లోతుకు పరిశీలించి చూస్తే శాకాహార శాలల్లో లభించే చాలా ఆహార పదార్థాల్లో గుడ్లు కలుస్తాయని తేలింది అందువల్ల గుడ్లు వాడింది లేనిది తెలుసుకోవటం కోసం వడ్డను చేసేవాడిని పిలిచి అడగవలసిన అవసరం కలిగింది కేకుల్లోను ఫుడ్డింగుల్లోనూ గుడ్లు కలుస్తూ ఉండటం వల్ల అలా అడిగి తెలుసుకోవలసి వచ్చింది దానితో ఇంకా కొన్ని చిక్కులు తొలగాయి సాదా పదార్థాలు మాత్రమే తినవలసిన ఆవశ్యకత ఏర్పడింది నాలుక రుచిమరిగిన అనేక ఆహార పదార్థాలను మానుకోవలసి వచ్చింది కష్టమనిపించింది అయితే ఈ కష్టం క్షణికమేనని తేలింది ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్ఛమైన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 అనర్ధాలు తప్పవు సత్యపథం అనుసరించేవాడు ఉత్తమ పద్ధతినే అవలంబించాలి కొత్త అర్థాలు తీసే విద్యావంతులతో అతనికి పని ఉండకూడదు మాంసానికి సంబంధించినంత మా అమ్మ ఉద్దేశ్యమే నాకు ప్రధానం ఇందు నా అనుభవానికి పాండిత్య గర్వానికి తావే లేదు ఆర్థిక దృష్టితోనూ ఆరోగ్య దృష్టితోనూ నా పరిశోధనలు జరిగాయి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 ఇంగ్లాండులో శాకాహార విధానం సరికొత్త నాకు అది అంతే మొదట మాంసాహారం మంచిదని నేను నమ్మేవాణ్ణి కానీ తరువాత శాకాహారంలోకి మారాను నాకు ఈ కొత్త శాకాహార ప్రవేశానుభవంతో నేను నివసిస్తున్న బేస్ వాటర్ పేటలో ఒక శాఖాహార క్లబ్ పెట్టదరిచి అక్కడ కాపురం ఉన్న సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ గారిని ఉపాధ్యక్షునిగా ఉండమని కోరాను వెజిటేరియన్ పత్రికా సంపాదకుడు ఓల్డ్ ఫీల్డ్ గారు అధ్యక్షులు నేను కార్యదర్శిని కొంతకాలం ఆ క్లబ్బు బాగా నడిచింది కానీ ఆ తర్వాత కొద్ది నెలలకు మూతబడింది నేను కొద్ది కాలం తర్వాత మరోచోటికి బస మార్చుకుంటూ ఉండేవాడిని ఆ ప్రకారం ఆ ప్రదేశాన్ని నా నివాసాన్ని మార్చాను కానీ ఈ కొద్ది అనుభవం కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారంలోకి తేగల శక్తి నాకు ప్రసాదించింది